న్ని దా సత్వగుణాన్ని దాటగానే కష్టం ఎందుకంటే సత్వగుణం సుఖంతో కూర్చున్నాం ఇతర గౌరవంతో పోలిస్తే సుఖమే ఎందుకని రజు కూడా తప్పకుండా ప్రభావం ఉండవు ఇతరులతో పోలిస్తే జ్ఞానమే ఎందుకంటే ఇతరులకంతా విషయాలకు సంబంధించిన ఊరాలన్నీ ఉంటాయి సత్వగుణంలోకి వచ్చేసిన వాళ్ళు విషయాలు ఏముండవు ఆకర్షణ ఏముండవు అట్లా సత్వంలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ సత్వంలో కూడా దాటాలన్నమాట ఎట్లా అయితే నిద్ర మనసే పోయినాక తీరిపోవటం నిద్ర తీరిపోయి మనసులోకి వచ్చినా సత్వంలో కూడా అది తీరిపోవాలన్నమాట ఇది సుఖం కాదు ఇందులో కూడా ఏం లేదు ఇది జ్ఞానం కాదు ఇది కూడా ఏం లేంది ఇది వాస్తవికమైన జ్ఞానం కాదు ఇది నేను ఆత్మనిషిను కాలేదు ఇంకా నేను అనేటటువంటి పరిజ్ఞానం నీకు తోచాలోస్తేనే దాంట్లో బయటపడుతుంది లేకపోతే ఆ సత్వగుణ పరిధిలో అట్లా ఉండిపోతాయి ఎందుకంటే ఎక సంఖ్యలు కనీసం నొప్పన్నా తెలుసు బంగారం సంఖ్యలు కదా తెలియదు సుఖం కాదు ఎందుకని సత్వసుఖాన్ని దాటాల చాలా ముఖ్యం కూడా ఎక్కడి వరకు ఆగిపోతారంటే ఇక్కడి వరకు ఆగిపోతారు సత్వగుణం దాకా వస్తారు అందరూ సత్వగుణం బుద్ధి పరిధిలో ఆ విషయ సమత్వానికి వచ్చేటప్పటికీ వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు అలసటైపోతుంది శరీరం బిగు చడలిపోతుంది మనసుకి ధారణ శక్తులు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి సేవ చేరిగా సత్వగుణం దగ్గర నిలబెట్టుకుంటే చాలే అన్న దగ్గర నిడు దోచుకుడు కాబట్టి ఈ సత్వగుణాన్ని దాటాలంటే వలీయమైనటువంటిది బ్రహ్మ విన్యాసం ఉండాలి అప్పుడు మాత్రమే దాటం లేకపోతే దాటం అందుకే శత్రులు శుశ్రులు మానసికంగా చేయాలని ఎందుకు చెప్తున్నాము అంటే మనోబలాన్ని కూడ ఆ ధారణాశక్తిని కూడగట్టాలి అట్లా కోటగట్టగలిగినప్పుడు మాత్రమే విడుదలవుతావు ఆ మూడు గుణాలలో నుంచి సాధనపూర్వకంగా విడుదలయ్యాం మళ్ళీ చిక్కుకుంటావంత గుణత్రయంలో నుంచి శరీర దేహత్రయంలో నుంచి మూడు మూడుగా ఉన్నవాడు అన్నింటిలోంచి విడుదలైపోతాపుడు ప్రయత్నపూర్వకంగా సాధన చేసి విడుదలైనప్పుడు ఏమయ్యావు మళ్ళందులో పడడానికి ఇష్టంగా కష్టపడి సంపాదించే జ్ఞానాన్ని ఆ కష్టపడి సంపాదించినప్పుడు సులభంగా పోగొట్టుకోవడానికి ఇష్టపడదు అదే అయాచితంగా వచ్చిందను అప్పుడు విలు తెలివి కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బలివైన ఏమిటది శక్తిపాత దీక్ష ఇలాంటివన్నీ ఇస్తున్నారు ఇవన్నీ కాసేపు తాత్కాలికం ఆ కాసేపు ఉంటది అన్నమాట తలాత్మ ఆ కాసేపు ఆ ఆ బలం ఉన్నంత సేపే ఉంటుంది అవి ఇచ్చాయన కూడా అంతేగా ఎంతమందికి ఇస్తారు ఎన్నికోవటంలా అయిపోతా ఉంటావు కదా కొంతకాలాన్ని మామూలు మానవుడు అంటే ఇవన్నీ ఏంటంటే ఇదంతా మనోబరిధ అన్నమాట అంత మనోపరిధంతా ఇంత విశాలంగా ఉంటుంది విస్తృతంగా ఉంటుంది అన్ని శక్తులు అందులోనే ఉంటాయి అన్ని అనుభూతులు అందులోనే ఉంటాయి మనోపరిధి దాడితే ఉండదు అంత ండవు బుద్ధి పరిధిలో అంతా పడము దైవీ సిద్ధులు ఉంటాయి అవి వే దివ్యత్వ వ్యవహారం అంతా విజ్ఞానమే కోసం అది దాటాలి అట్లా అది దాటాలంటే చదువుతూ శుశ్రూషలు దేవుడు గురువు తప్పుడు వేరే అన్నీ లేదన్నమాట విజ్ఞానమే కోసం దాటాలంటే సద్గురువు శరణాగతి తప్పుడు వేరే మార్గం లేదు ఆనందమే కోసం దాటాలంటే ఆత్మసాక్షాత్కార్ఞానం తప్ప మార్గం ఇట్లా ఐదు కోశాలని దాటాలి పంచకోశ విణ గుణత్రయా చెప్పుకున్న మరి కానీ అది నిజ జీవితంలో అవ్వాలిగా అన్ని కలిసే ఉన్నాయి అవన్నీ అర్థం అవడం కోసమే విడివిడిగా చెప్తున్నాం నిజ జీవితంలో చేసేటప్పుడు అన్ని కలిసి రావటంలా గుణాలు వేరే అవస్థలు వేరే శరీరాలు వేరే కోశాలు వేరే ఉన్నాయా అన్నీ ఒక ఉన్నాయి కానీ సాంఖ్య విచారణ చెప్పేటప్పుడు మాత్రం విడగొట్టి చెప్పడం కోసం అర్థమయ్యి చేయడం కోసం చేస్తారు జీవించేటప్పుడు ఏం చేయాలి తను దాన్ని ఒకేసారి చూడగల గుణాన్ని తెలుసుకోవాలి శరీరాన్ని తెలుసుకోవాలి స్నేహాన్ని తెలుసుకోవాలి అవస్థను తెలుసుకోవాలి సాక్షిని తెలుసుకోవాలి నిర్ణయాన్ని తెలుసుకోవాలి నిరంతరాయంగా సర్వసాక్షి అనేది ఆ నిర్ణయ స్థితిలో నిలబడి ఉండాలి ఆ సాధనతో నిలబెడాలి అన్నీ ఒకేసారి చేయగల క్రియాక్రియాలను పోగొట్టుకోవాలి ప్రణాయామం చేయగలగా మధ్యలో నిలిపి సదా సద్గురు శరణాగతిలో నిమగ్నం అయిపోతారు అహంకారాన్ని నువ్వే పోగొట్టుకోరణాగతిలో అక్కడ పోగొట్టుకుంటే ఏమైపోయాడు ఇవన్నీ ఒక్కసారి చేస్తున్నావుగా విడివిడిగా చేయటం లేదు ఒక్కసారి చేసేటప్పుడు నీ బలవంతంగా కలిపి ఏమైపోతాడు బయట ఆ బిల్లు వెనక్కిట లాగడంలోనే ఉంది బాగా అందూరం వెళ్తుంది ఇల్లు వెనక్కి లాగడం బలంగా లాగలేదనుకోండి అక్కడే పడి ఇది కూడా సాధనలన్నీ ఎవడైతే అత్యంత బలవత్తరంగా ఆత్మనిష్ఠుడయ్యేటటువంటి స్థితికి అవతలకి పడిపోయేంత వరకు అంత బలాన్ని పెంపొందించుకున్నాడు అనుకోండి ఒక్క ఒత్తిడిలోనే అవతలకి అది అంటే ఏంటంటే లోపల ఉన్న సంస్కార బలాన్ని నువ్వు పరిష్కరించుకోవాలి ఆకర్షణ మమకార బాల నుంచి విడుదలవ్వాలి అందుకు ఆత్మ విచారణ దోహదపడాలి వేదాంత వాక్యాలతో నిజ జీవితాన్ని పరిష్కరించుకోవడం నిజ జీవితంలో కూడా వేదాంత వాక్యాలనే వాడాలి కొత్తగా ఇంక నీకు వేరే ఇతర ప్రాపంచిక వ్యవహార భాషలను నువ్వు అవసరం ఉన్నప్పుడు అట్లా క్రమేపీ తగ్గిపోతా ఉన్నా ఇది విడవడం ఒకటి పని కేసార్ జరిగిపోతాయి అన్ని అంతే కాబట్టి స్థిరంగా లక్ష్యంలో స్థిరంగా ఉండడం చాలా లక్షల్లో ఉన్న స్థిరత్వ బుద్ధే నిన్న అవతలకి లాగేసి అక్కడ స్థిరంగా లేవనుకో ఈ మధ్యలో వచ్చిన మదిలీలే లక్ష్యం అయి ఢిల్లీ వెళ్ళాలి నాకు గురు వచ్చింది కమలాలు బాబా నేను దిగేసి ట్రైన్ కమలాలే ఉంటాయి అప్పుడు ట్రైన్లు ఇట్లా అన్నమాట ఇట్లా రకరకాలైనటువంటి మజిలీలు చాలా వస్తాయి చాలా అనుభూతులు కూడా వస్తాయి కానీ మరి వాటిని మరి మనం దాటాలిగా దాటాలి అంటే నీకు ఎందులో ఉండాలి స్థిరమైన ఆత్మనిష్ట బ్రహ్మనిష్టలు లక్ష్యం సార్ తాగేశారా ట్యాబ్లెట్లు కావాలంటే వేసుకుంటే వాడు ఏమో నువ్వేం తాగుతున్నావు నువ్వేం తాగావా అయ్యో వీళ్ళ బ్యాచ్లో ఉన్నావు అమ్మా పిల్లాడు బీటెక్ బయోటెక్నాలజీ అవుతున్నాడు చెప్పాలి వివేక్ కూడా వీళ్ళందరికీ వెళ్ళింది ఇక్కడ అంతా మా బ్యాచ్ అంతాకేళు అబ్బాయి స్కూన్ బట్ట ప్రయాణం ఎప్పుడు ఇస్త్రాంతి తీసుకోండి వరుసగా ప్రయాణాలు చేస్తున్నారు అటు ఇటు ఏమి చూసినా కూడా ఎక్కడ ముట్టుకున్నా స్పృశించినా అదే ఆలక్ష్యమే కనడు ధనం సంపాదించిన పెట్టుకున్న వాడిని చూసినా ఎలా ఉంటాడు పదివేలకే డాబు సరిగా ఉంటాయి ఎక్కడ బంగారు ఎక్కడ బంగారు పెద్ద పలుకుతాడు అంత ఒకటి వేసుకుంటాడు వాడు బంగారం వేసుకున్నాడు బంగారం వాడిని వేసుకున్న తెలియదు లొంగిపోట బంగారం వ్యావహారిక విజ్ఞానానికి మేధాశక్తి చాలు అంతే ముప్పై తొమ్మిది శాతం మనం వ్యవహారంలో బలబెట్టి చేసేది ఏముంది అక్కడ కూడా ఈ విద్య వచ్చిన వాడికి నేనున్నానండి నేను ఉద్యోగం చేయాలనుకున్నాను నా ఉద్యోగాన్ని నేను అసలు ఏ నాకున్న శక్తిని నేను ఖర్చు చేయను ఎందుకని వాటికి దివ్యత్వంతో పని లేదు కదా కేవలం మేధాశక్తి నాకున్న మేధాశక్తిని ఎంత ఖర్చు పెట్టాలనుకునేదండి ఓ జీవో ఉండదు ఎంతసేపు చదువుతాం ధారణాశక్తి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆ గుర్తుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది బ్రెయిన్ సెల్స్ ఏం ఖర్చుకో రోజుకి ఎన్ని వస్తాయి జీవోలు మహా వస్తాయి ఒకటి వస్తాయి రెండు వస్తాయి మూడు వస్తాయి నాలుగు వస్తాయి పది వస్తాయి మన సేపు ఆ పనికి చేయడానికి ఆ కార్యక్రమం నిర్వహణ మనకున్న శక్తిలో ఎంత ఖర్చు అవుతుంది చాలా తక్కువ కదా దానికి అది చేయలేకపోవంత అసక్తదేవునా అక్కడ అన్నా కదా మహాభారత యుద్ధం ఉందండి ఎంత విషయం పిల్లవాళ్ళందరికీ మహాభారత యుద్ధం చాలా పెద్ద విషయమే కానీ కృష్ణ పరమాత్మకి అనంత బ్రహ్మాండములను సృజించి పోషించి విస్తరించి లయింపజేసేటటువంటి ఆట నేర్చిన వాడికి ఒక యుద్ధం ఫిక్స్ ప్లే అనమాట పిల్లల ఆటల పోలికాయ ఈ జీవితం అలాకరణ ఆయన తెలుగుచాట్లంతా అందులోనే పెట్టేసేయాల్సిన తాగచ్చు అక్కడ ఏమో ఉంది దొరబద్ధాలు కోల్సిన తాగచ్చు అక్కడేం లేదు ఏ టార్గెట్లు అచీవ్మెంట్లు అంటావా అది ఎప్పుడు ఎలాఐసి వంటలే పనికి పరిగెడతావా ఇంకా పరిగెట్టండి ఇంక ఇంకా పరిగెట్టండి ఇంకా పరిగెడు ఇంకా పరిగెట్టు అదే ఆ పరిగెప్పుడు వండదు ఓహో మంచిది అలాగే దానికి లిమిట్ ఉంటుంది అప్పుడు ఆ లిమిట్ ఎవరు పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది ఈ స్థాయికి సరిపోవాలి అనవసరం ఎంతకు మించింది అలా పెట్టుకోలే కదా అనుకో నిన్నోడు పరిగెట్టించేవాడు ఎప్పుడు ఉండడు అనగానేంచి వాడు పరిగెట్టించలేదు అనుకో ఇంకోటి చూసి నువ్వన్నా పెరిగడం ఆ కంపారిజన్లో పెరిగడం లేదు కాంట్రాస్ట్లో పెరిగడం ఆ రెండింటినీ వదిలించమంటే ఏది సమాజానికి మేలు అదిగేలా చేయడానికి అసలు మనం పోను పొంది అంతేనా కాదు కానీ ఇప్పుడు మనం చేసే పాలన వల్ల సమాజానికి మేం జరుగుతున్నాం అసలు కనబడితే ఎంత సేపు చూసినా పది ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయింది ఏం జరిగిందో తెలియదు తినే కదా ప్రత్యక్షంగా కనబట్టలేదు ఇవో అక్కడక్కడ మేలు మార్పులు చేర్పులు మెరుపులాగా కనపడుతున్నాయి తప్ప డైరెక్ట్గా సమాజం మీద ప్రభావితమై మానవత్వం మీద ప్రభావితం అయ్యేటంతగా కనబట్ట మార్పులు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మా వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మానవత్వాన్ని అభివృద్ధి చెందించే దిశగా కనబడుతుంది కదా మనిషి ప్రధానం కాకుండా అవి ప్రధానమై కూర్చో ప్రతి మనిషి ఒక మనిషిని నమ్మేవాడు విశ్వాసం ఉండేది ఒక మనిషి ఒక మనిషి సందేహించేవాడు కాదు ఈ తరం లేకుండా మీ తరం లేకుండా నా నేను కూడా ఇప్పుడు ఎంతవరకు ఎవరిని సందేహించినట్టు అసలు అది ప్రాథమిక లక్షణం ఒక మనిషి మరొక మనిషిని విశ్వసించాలి ఎప్పుడూ కానీ ఇప్పుడు ఏ వేసుకొచ్చేసావు అన్నీ డౌటే వాడు ఏం చేస్తాడు ఏమిటి చేసేది వాడు ఎత్తి కూడా తెచ్చుకో అసలు నీ పోగొట్టుకోవడానికి ఏం తెచ్చుకున్నావు నాకు అర్థం కాదు జీవితం అంతమైన ఒకసారైనా దమ్మతనం జరుగుతుందా ప్రతి మనిషి జీవితంలో జీవితంలో ఒకసారి కూడా దమ్మతనం జరుగుతుందేమోనన్న భయంలో చుట్టూ జైలు నిర్మించుకుంటాడు మధ్యలో విడి కూర్చుంటాడు ఇప్పుడు దమ్మ చేయలేవు నువ్వు జైలువునావా ఆయ ఉన్నాడు అర్థం ఉంది ఏమైనా ఈ భయానికి వాడి జీవనాధారం లేక వాడి వాడి సమస్యలు వాడు తట్టుకోలేక ఎక్కడో ఒకటి దొంగతనానికి పాల్పడతాడ ఇంతైనా కాదు మరి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎలర్ట్ అయిపోతారు అయితే అందరూ ఇంటికి ప్రతివాడు ఇంటికి జైలు కట్టేసుకుంటారు బయట కట్టాడాలి ఇప్పుడు జైలు ఎవరున్నారు అర్థం ఉంది భయానికి మనిషి మనిషి ఏం విశ్వాసం లేదు ఇంకా నువ్వు విశ్వాసమే లేకపోతే దైవత్వాన్ని అడుగు చూస్తావు అందరిలో ఉన్న దైవత్వాన్ని చూడాలా మానవుడు మరి అసలు మనిషిని విశ్వసించలేకపోతే దైవత్వానికి వెళ్తాం అసలు ఎందుకండి అవసరమే లేదండి సెంటర్ ఎవరికి రూమ్ కి తాడాలి ఎవరు దగ్గరేసి వెళ్ళిపోవటమే నేను మొదట్లో అలాగే ఉండేవాడిని ఎవడో కంగారు పడిపోయాడు తలుపులు తాడా లేదు తాడాలి ఏం వెయ్యక్కర్లేదు అమ్మా ఏమందు ఆర్జ ఆర్జనకి నువ్వు ఆర్జించావి ధర్మం దానికి వారసత్వం కానీ అలా ఉంటే ప్రకృతి కూడా చాలా సార్లు సహకరించినట్టు మనకి ఏముండదండి అసలు సహజంగా ఉంటావమ్మా ప్రకృతికి దగ్గరగా జీవించినప్పుడు నీకే భయం ఉండదు అసలు మృత్యు భయాన్ని దాటడం చాలా సులభం అదే ఒక్కసారి భయపడటం మొదలు పెట్టావా అంతే సమ అన్నీ భయాలే బల్లైనా భయమే పిల్లయినా భయమే అన్నీ మృత్యు భయానికి ప్రతిబింబాలు ఏదో ఎక్కడి నుంచో రాదు భయం అంటే భయం అంటూ జీవితంలో ఉన్నట్టే నువ్వు భగవంతుడు విశ్వసించనట్టే ఎందుకని ప్రతి దేవత అభయమైనా ఇచ్చేది మాట మాట అభయమంటే భయం లేకపోవడమేగా అదేనా కాబట్టి భగవంతుడు విశ్వసించావు అంటే వేస్థితిలో ఉండాలి ఆ భయం కాదు మరి ఏది తూర్పుకి వెళితే భయం పడవడికి భయం అలా భయం అర్థం లేని భయం తినక పెళ్ళాడు ఇక్కడ నుంచి బయలుదేరాడంటే చేయలేదాకా భయం ఏమిటి భయం ప్రయాణం చేస్తుంది ఎవరు వెళ్ళాడు భయం ఎవరికి తల్లికి అర్థం అందేమన్నా తినక పిల్లవాడు ఎల్కేజీలో జాయిన్ అవ్వాలి ఎవరి భయం అరే అర్థం లేదు కదా ఇట్లా జీవితం అంత అన్నిటికీ అన్నిటికీ మన సమాధానాలు ఏమొచ్చినాయి మరిక దేవుణ్ణి ఆశ్రయించి ఎక్కడ ఎవడైతే దివ్యత్వాన్ని ఆశ్రయించాడో వాడికి మొదట కొద్దిగా లాభం ఆ భయం వాడికి ఏ భయం లేదు నిర్భయంగా ఉన్నాడు ఎందుకని వాడికి మృత్యు భయం లేదు దైవంతో సహజీవనం దివ్యత్వంతో సహజీవనం చేసేవాడికి మృత్యు భయం లేదు నీకు నాకు భేదం లేదని అభేద స్థితికి సాధించేటటువంటి అద్వైత సిద్ధిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న వాడికి మృత్యువేమునో మారు పదివేముంది ఈ శరీరం ఆ శరీరానికి మారు అవసరమైతే మారుస్తాను ఏమిటి దాంట్లో విషయం ఆ లక్ష్యం మాత్రం మారదు అని ధీరత్వంతో చెప్పగలిగే సమర్థుడో మరి ఆ ధీరత్వం ఉండాలి వాడు కదా పురుషుడైతే మృత్యువు నిజరించగలిగిన సమర్థుడు వాడు ధీరుడు అట్టి ధీరుడే పురుషుడు మరి వాడే పురుషుడేనా దేహాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పలా మృత్యువు ఎదురించే ధీరత్వాన్ని కనుక సంపాదించిన వాడు అవునా కాబట్టి వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేసేటప్పుడు వీటిలా ఆత్మనిష్టని బ్రహ్మనిష్టని లక్ష్యంగా పెట్టుకుని అన్వయం చేస్తుంది మౌలికంగా ఆ రకమైనటువంటి అన్వయం చేసుకోకపోతే అన్ని విపరీత అర్థాలు వస్తాయి ప్రాపంచిక పద్ధతిగా అన్వయం చేసేమనుకో అన్ని విపరీత అర్థాలు కాబట్టి ధర్మ ధర్మశాస్త్రాలని కానీ వేదాంత శాస్త్రాలని కానీ తప్పనిసరిగా మోక్ష లక్ష్యంతోనే అన్వయం చేయాలి అప్పుడేవి సరైన అర్థాన్ని లేకపోతే అడుగడుక్కి అడుగుతుంది అడుగడుక్కి బంగా బాధకంగా పెరిగే మానవుడు తన జీవితం మొత్తం మీద అన్ని పాత్ర ఉచిత కదా ఆచరించుతీ చేస్తాడు పాత్ర ఉచిత ధర్మం అంటే ఏమిటి దేవుడికి ఏమవుతాడు నీకు ఆయనకేమవుతావు ఆయన నీకేమవుతుంది నువ్వేమైనా మారిపోయావా ఏం మారినాయి పాత్రలు మారినాయి పాత్రలు మారినాయి అంతే మీ అబ్బాయి దగ్గర తండ్రిగా ఉన్నావు మీ దగ్గర కొడుకుగా ఉన్నావు ఆయన దగ్గర మనవడుగా ఉన్నావు అంటే ఈ దగ్గర నువ్వు అలాగే ఉన్నావుగా కానీ పాత్రలు సత్యం అవుతావు నువ్వు సత్యం అవుతావా నువ్వేది ఏది నేను నేనుగా ఉన్నాను అని అంటావా నేను కొడుకుగా సత్యము నేను అన్నగా సత్యం నేను తమ్ముడుగా సత్యం నేను మనవుడిగా సత్యం అంటావా నేను నేనుగా ఉన్నదే సత్యం అంతేనా కదా మరి పాత్రలన్నీ పాత్రలన్నీ ఎవరితో సంబంధపడ్డాయి నీకేమున్నాయి అసలు నేను నేనుగా ఉన్నాను అంటున్నావు కదా నీకేమున్నాయి అసలు శరీరం ఉందా లేదా ప్రాణం ఉందా లేదా మనసు ఉందా లేదా బుద్ధి ఉందా లేదా నేనున్నా లేదా ఉన్నాను ఐదు ఉన్నాయి నేను ఇంకేముంది బుద్ధి మనసు ప్రాణం శరీరం అంటే ఐదు వేలు ఇట్ట నేను బుద్ధి మనస్సు ప్రాణం అప్పుడు గుర్తుండద ఇందులో ఏది ప్రధానం ఏ శరీరం ప్రధానం అన్నా ఈ వేలు తీసేసామవు జీవితం నడిస్తాను నడవదు శరీరం ఆ నెక్స్ట్ ప్రాణం ప్రాణం లేకపోతే ఇవన్నీ పనిచేస్తాయా ఈ వేలు ముడించి పని చేయగలుగుతాం తర్వాత మనస్సు ఇది లేకుండా చేసాం చేయలేదు అవును మనం అవును ఇది పూర్తి ఇది లేకుండా చేయి ఇది చేసాం అసలు నేను అసలు అసలు పూర్తిగా పోయి తిన కదా కాబట్టి ఐదిండ్లో ఏది ప్రధానం నేనే ప్రధానం పాత్రలను ఎవరు ధరిస్తున్నారు ఇప్పుడు ఈ నాలుగు ధరిస్తు కాబట్టి పాత్రలు సత్యం అంటే ఏమైపోయింది నేను భర్తగా సత్యం నేను నేనుగా సత్యం ఈ రేట్లో సత్యాలు అక్కడ నేను సత్యాలు ఉన్నాయి సత్యం ఏకం సత్ సత్యం అనేది ఎప్పుడు ఏకం సత్ అది ఎప్పుడు మారడం మారేవి పాత్ర మారుతున్న పాత్రలు అనుసరించి జీవించాలా మారని నేను అనుసరించి జీవించాలి మనం అంతేగా వాస్తవంగా అదే ఉన్నావుగా నాకు నిజ జీవితంలో ఎలా ఉంటాం అయిపో పాత్రలన్నీ ముసుగులు కదా వేసావు తీసావు వేసావు తీసావు ఇటు తిరిగావు అమ్మమ్మాను అటు తిరిగావు అమ్మాను అంతేనా ఏం తేడా ఉన్నా కూడా మాతృభావంలో తేడా లేదు కదా అమ్మాయినా అమ్మమ్మైనా మాతృభావలో ఏం తేడా అవునా కదా కానీ యథోచిత వ్యవహార నియమం కొరకు పాత్ర నియమం పాత్రోచిత ధర్మం వ్యవహరించాలా అవుతాయి మన నిజ జీవితంలో వ్యవహరించేటప్పుడు ఏం కావాలి మరి నేనే అన్నావును ఎవరికి అర్థం అవుతుంది మీ అబ్బాయి పుట్టాడయ్యా నువ్వేం కాకపోనావు నేను నేనే అన్నావు అనుకోడికి ఏమైనా అర్థం అవుతా అదిగా కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు పాత్రోచిత ధర్మం వ్యవహార భోజనం చేసేప్పుడు కంచం అవసరమా కాదా అన్నం ప్రధానమా అన్నం కంచంలో ఏమన్నా అర్థం లేదు ఇది కూడా పాత్రోచిత ధర్మం ఎటువంటిది ఆ కంతమండి కానీ ఏది ప్రధానం నేను ప్రధానం ఆ పాత్రోచిత ధర్మాన్ని నిర్వహించేటప్పుడు నువ్వు పొందుతున్నటువంటి నేనన్న సత్యత్వం ఏదైతే ఉందో సాక్ష్యత్వం ఏదైతే ఉందో జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రధానం కాదా నీకొచ్చిన పరిణామం ప్రధానం అంతేగాని పాత్ర ప్రధాన అప్రధం ఒకప్పుడు ఎవరితో సంబంధపడవయ్యారు కానీ వాడి దగ్గర నుంచి పాటలు నేర్చుకుంటావు నేర్చుకో వెళ్తున్నాడా లేదా వాడు ట్రైన్ అదే ప్లెయిన్ ఎక్కడానికి వెళ్ళావు వెళ్తే వాడు చెక్ అవుతావు చెక్కింగ్ అయ్యేటప్పుడు వాడు పాట నేర్చుకున్నా లేదా ఇప్పుడు వాడు ఏ పాత్ర నువ్వు చెప్పుకున్న పాత్రలో వాడికి ఏ పాత్ర లేదుగా కానీ వాడు నేర్పడలేదా ఎలా నేర్పడవాడు నేర్పడం నేర్చుకోవడం అనేది గురుశిక్షల మధ్య జరుగుతుంది వాడప్పుడు గురువు అంటే మొదటిసారి ప్లేన్ ఎక్కేటప్పుడు ఎక్కడికి తెలియదు అడుగును ఇటు పోను ఆ కౌంటర్ ఈ కౌంటర్ దగ్గర ఈ ఇక్కడ చూపెట్టాలని అక్కడ చూపెట్టాలి అక్కడ చూపెట్టాలి ఇక్కడ చూడదు ఈ కౌంటర్ అప్పటికి చెప్తున్నాడు ఈ కౌంటర్లో చూపెట్టారు వాడు చెప్పింది మనం పొరగ ఎక్కదప్పుడు అన్నీ పడికి వెళ్ళి అడిగితే పడేస్తాడు వాడేస్తారు వాడి కావాల్సింది ఇవి అక్కడికి పట్టుకుపోవాడు నేను మొదటిసారి ప్లేన్ ఎక్కేటప్పుడు ఎప్పుడు ప్రతి వాడికి అనుభూతాం అది ఎంట్రీ పాయింట్ నుంచి చెప్తూనే ఉంటాడు వాడు ఆ కౌంటర్ల మీద రాసి ఉంటుంది అక్కడ దాని ప్రకారం చూపడండి దీని ప్రకారం చూపడి ఈ గేట్ అన్నది ఆ గేట్కి వెళ్ళాలి ఆ ఉంటుంది అక్కడ రాసి కూడా నన్ను చదువుకోలేదా కానీ అక్కడేం జరిగింది నీకు సానుభూతిలో నిర్ణయం లేదుగా రెండోసారికి వచ్చేస్తుంది ఆ పాఠం మాత్రం రాదు తెలియదా నీకు గురు శిష్య సంబంధాన్ని ద్వారా బోధించబడింది వాడు చెప్తాడు ఆ సెక్యూరిటీ వాడు లేకపోతే అక్కడ ఉన్న కౌంటర్ వాడు ఆ హెల్పరు ఆ ఎయిర్ ఎయిర్ స్టాఫో ఎవడో ఉంటాడు వాడు నేర్పుతాడు వాడు నేర్పు ఎస్తాడు ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా ఇది ఓకే అయిపోయి నిన్న క్లారిటీ వచ్చేసి ఇప్పుడు రెండోసారి నువ్వే మూడోసారి యూ విల్ ట్రై న్ అదర్స్ అప్పుడు గురువు పాత్ర కాబట్టి ప్రకృతి పదం అంతా ఏ పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఏమిటి తల్లిగా చూడాలి గురువుగా చూడాలి చూస్తే ఏమయ్యావు శి జ్ఞానానికి ప్రాధాన్యత అదే పాత్రోచితమైన ధర్మానికి ప్రాధాన్యత నేను నీ కొడుకు ఇది నాకు ఇవ్వకుండా ఎవడు సవా ఆస్తి నీ గొడవలు అీ వేగ వాడు ఎందుకు పోయాడు వాడు జగన్ పాఠం ఏం నేర్చుకున్నావు అడుగులు నామ రాసాడే లేదా సరిగ్గా రాసాడే లేదా అందరికి సరిగ్గా రాసాడే లేదా ఇలా ఈ వడవలని రావడం ఎందుకు వచ్చినాయి పాత్రోచితమైనటువంటి ధర్మం ముసుగులో కలిసిపోయాడు అన్నం వండుతుందా లేదా రోజు ఉంటుంది కదా మరి గిన్నె ప్రధానం అన్నం ప్రధానం గిన్నెలు అట్లాగే ఇది కూడా అంతే ఇక జ్ఞానం రావాలంటే ఈ ప్రకృతి ఉండాలి ఈ పాత్రలు ఉండాలి ఈ వ్యవహారం ఉండాలి కానీ వీటి నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన ప్రధానమైనది జ్ఞానం జ్ఞాన ప్రధానమైన దాన్ని స్వీకరించి మిగిలిన వదిలేసావా లేదా మామిడిపండి జనమని నీకు ఇచ్చామరే టెంకదసే కాదు కదా ఏది ప్రధానమో అది స్వీకరించం ఏది అప్రధానమో వదిలి భాగము త్యాగం తేలా ఉంద చేసినప్పుడు అప్పుడు పాత్ర ఏమైంది భాగం త్యాగం పెడగొట్టేసి చేసేమని అవసరమే కాని ప్రధానం అప్రధానం అట్లా నిజ జీవితంలో ఎదుగుతావు అప్పుడు అన్ని పాత్రల నుంచి నేర్చుకుంటావు అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాం అందరిలో ఉన్న మంచిని నేర్చుకుంటావు అప్పుడు మంచినే చూస్తావు సి గుడ్ డూ గుడ్ బీ గుడ్ వె ఇంకసీ బ్యాడ్ అని కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్ని చోట అలవాటు చేసుకున్నావు అప్పుడు ఏమైపోతావు అది నేను ఎవరు చెడ్డగా చేయక్కర్లే అయిపోతావు అంతే మంచి అవ్వాలంటే మంచినే చూడు మంచినే చేస్తావు మంచిగానే కాబట్టి మంచివాడు అవ్వాలా గొప్పవాడు అవ్వాలా మంచివాడు గొప్పవాడవడం భూప్రపంచంలో చాలా అవుతారు మంచివాళ్ళు అవడమే కష్టం అందుకనే మంచివాళ్ళు అవటం లేరు ఎందుకని కష్టపడాలి కదా వాళ్ళ కష్టం అంటే అందరికీ భయం పారిపోవడం కష్టపడకపోతే అసలు ఎట్లా జీవితం అయాచితంగా వస్తుంది నాలుగు తరాలకు ఒకటి వస్తాడట అయాజితంగా వచ్చిందని వదిలించా ఒక రకంగా మనం మిగిలిన తరాలు తడబడటం మీ అబ్బాయి కష్టపడకుండా ఉండాలని నువ్వు బాగా డబ్బు సంపాదించి మీ అబ్బాయికి ఇచ్చేవా పది కోట్లు ఇచ్చేవాడు పది కోట్ల రూపాయల యొక్క వడ్డీ ప్రతి నెల ఎంత వస్తుంది మా నాయన నాకు ఇచ్చిన డబ్బు మూలధనాన్ని ముట్టుకోకపోతేనే విలాసవంతంగా జీవిస్తే నాడు ఇంక నేను కష్టపడ్డం ఎందుకు అనుకుంటాడో లేదా అనుకోగానే అప్పుడు ఏమైపోయింది వాడి కాళ్ళ మీద వాడు నిలబడటం ఎప్పటికీ నేర్చుకోడు వాడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకోవద్దు ప్రకృతినిప్పుడు గురువుగా చూడడు అన్ని భోగ దృష్టితో చూస్తాడప్పుడు అదే తద్వారా యోగ దృష్టి జీవితంలో ఎప్పటికీ రాదు ఆ భోగ్యంగా చూసే పడికి ఏమైపోతాడు నిరంతరాయం భోగాల్లో మునిగి తేరడం వల్ల రోగిగా మారిపోతాడు అలాగే పుట్టి అలాగే పోతాం మరి వాడి వాడి జగన్ వాడి తర్వాత నేర్చుకుంటారు మిస్సింగ్ లింక్గా మారిపోతాం అంటే మరి ఇప్పుడు ఆ తరాన్ని కడగొట్టేమో గౌపర్చము ఇప్పుడు మనం ఏం చేసాము ఆ పది కోట్లు మూట కట్టడానికి మన జీవితం అంతా వ్యర్థం చేస్తుంది అర్థమైనా కాబట్టి ఆ పది కోట్ల రూపాయలు ఇప్పుడు మూట వల్ల నీ జీవితము చెడిపోయింది తర్వాత తలంగపోయింది ఆయన కూడా బెంగళూరు అండి వెనుక పరిచయం చేయడానికి వచ్చాడు ఆల్సో ధర్మం అంటే మోక్షం అంటే బ్రహ్మనిష్ట బ్రహ్మనిష్టడు అవటమే మోక్షం మోక్షం అంటే ఏంటి వస్తుంది మోహక్షయమే మోక్షం మోహం క్షయించి పోవాలి వృద్ధి లేయటం కాదు మోహం క్షయించి పోవాలి క్షయించడం తనకు తాను లేకుండా పోవాలి క్షయ వ్యాధిగ్రస్తుడికి ఏమవుతుంది వాడికి వాడికే లోపల సెల్స్ అన్ని క్షయించి పోవాలి అదే అట్లా మోహం తనకు తాను క్షయించి పోవాలి ఇప్పుడు మనకు మోహం ఏమవుతుంది ఎందుకని ఎందుకని అలా చెప్తారు ఉదాహరణ సింపుల్గా చెప్తారు వస్త్ర ప్రపంచం ఉందా లేదా అని ఎందుకూ ఉందా లేదా ఏమనిపిస్తుంది అంతేనా కాదా నిజ దానికి మాట్లాడితే అసలు ఎన్ని కావాలండి రీ లెస్ఈ కానీ మళ్ళా కొంటామని ప్రేరణ కలగగానే ఏమైంది మళ్ళా కొనచ్చాండి ఇక్కడ చూస్తే అట్ట ఉండదు ఇక్కడ చూస్తేనేమో ఇవి ఎక్కువ అనిపిస్తుంది కొనటం వల్ల ప్రేరణ కలిగినాక నువ్వేమైపోయావు మళ్ళా షాప్కి వెళ్ళావు అది ఉందా ఇది ఉందా అలా ఉందా ఇలా ఉందా ఆ ద్వానం ఎలా ఇది వేసుకురాను తీసుకురాను వేసుకురాను తీసుకురాను నాకైతే మా అబ్బాయితో పాటు వెళ్ళి రాగా తెలిసిందేంటంటే ఓళ్ళి మంది వేసి తీసేసినే మనం కొనుక్కుంటున్నాము పూర్వం ఏం చెప్పే వాళ్ళకి నియమం నూతన వస్త్రమే కొనుక్కోవాలి ఒకరు ధరించి తీసినటువంటిది వేసుకోవడానికి పనికి కానీ వాళ్ళు మీరు రెడీమేడ్ ప్రపంచం వచ్చినాక అసలు ఎవరు వేసుకుంటున్నారో ఎవరు తీసుకుంటున్నారో కూడా నేను తెలియదు నీ లెక్క ప్రకారం నీ లెక్క ప్రకారం వాడు బ్యాగ్ లో ఇచ్చాడు అంతే నీ కళ్ళ ముందు బ్యాగ్ విప్పాడు అది ఆ బ్యాగ్ లో పెట్టడానికి ఎన్నిసార్లు తీసాడు ఎన్నిసార్లు ఎవరు వేసుకున్నారో అది కొత్త వస్త్రం ఎట్లా అంటావు అసలు అది అది నూతన వస్త్రం కాదు నా లెక్కలు వేసుకున్న బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలనే మీరు కొనుక్కుంటున్నాడు అండి నేనప్పుడు ఎందుకంటే రెడీమేడ్ బట్టలు కొనుక్కోను అసలు అవి నెవర్ పరిచేది రెడీ అందులో ట్రయల్ రూమ్కి వెళ్ళి బిజినెస్ లేదు నెవరు ఎందుకని అధర్మం చేయడానికి వీలు నూతన వస్త్రం కొనాల్సిందే కుట్టించవలసిందే ఎందుకు భారతీయ ధర్మంలో అలా పెట్టారు వాళ్ళతరంలో అడిగింది ఏమిటి మీ తరంలో ఎప్పుడన్నా రెడీమేడ్ ఉందా నో రెడీమేడ్ అసలు రెడీమేడ్ లేదు ఎందుకని ధర్మం సంస్కారం అంటే ఏమిటి అంటే మోహాన్ని వదిలింపజేయాలి సంస్కరించబడాలి అర్థమైనా మోహాన్ని వదిలిచేటు సంస్కరించబడుతున్నావా తగులు తిగులే సంస్కరించబడటం అంటే ఏంటి మాలిన్యం పోవటంగా సంస్కరణ అంటే ఏంటి మాలిన్యం పోవాలి దానివల్ల వచ్చిన బాధ కానీ బాధకం కానీ ఏదైనా సరే నష్టం కానీ దుఃఖం కానీ దాని దగ్గర ప్రభావితం కాకుండా నువ్వు ఎదగాలి అట్లాంటి సంస్కరణ వస్తుందా వస్తే అది సంస్కారం అన్న సంస్కృతి సంస్కరించబడిన జీవనం సంస్కృతి అన్న అంతే కానీ ఆటలు పాటలు కవులు కళాకారులు కాదు సంస్కరించబడిన జీవనం సంస్కృతి మరి అటువంటి సంస్కారంలో మనం ఎదగాలన్నప్పుడు మోహం క్షయం అయ్యేటట్లుగా ఉంటున్నామా మోహం బలపడేటట్టుగా ఉంటున్నాము తెలియకుండా మన షాపుల్లో యాభై శాతం షాపులు అన్నాయి వస్త్ర ప్రపంచమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ షాపులు యాభై శాతం ఏమో వస్త్ర ప్రపంచం ఇంకో ఇరవై ఐదు శాతం చౌచం మిక్స్చర్ అంతేగా మన ఫ్యాంటసీ వర్డ్ అంతా జ్యువెలరీ షాపులు ఆ షాపులు ఈ షాపులు ఎంతసేపు చూసినా ఏముంటది అక్కడ జ్యువెలరీ షాప్కి వెళ్ళేవయ్యా ఏం బాగుంటుంది అంటే బాగు అని కూడా ఉంటాయా అక్కడ ఈ ప్రపంచంలో జ్యువెలరీ షాప్లో ఎక్కడన్నా బాగు అని ఉంటాయా చెడ్డ బంగారం ఉంటుంది ఎక్కడన్నా ఏమిటి బాగుంటుంది అంటే అందమే ఇప్పుడు నీకు బాగుంటుందన్న దానికి ఏమిటి ప్రామాణికం మోహమే ప్రామాణిక మోహం కాబట్టి జీవితంలో ఎవడైతే బాగుంటుందనే వాళ్ళలో చిక్కుకున్నాడో వాడు బాగోదనే వాళ్ళలో కూడా చెప్పుకున్నాడు కాబట్టి మోహన్లో ఏమన్నాయి ఇప్పుడు బాగుంటుంది బాగు అయిపోయి నీ జీవితం అంతా ఆ రెండో పరిష్కరించడానికే సరిపోద్దు ప్రతిసారి ఏం ప్రశ్న వేసుకుంటావు అన్నం మొదలెట్టేవాడు వెంటనే ఏం చెప్పింది నాలుగేది బాగు మొదలు కథ కళ్ళతో చూసావు వెంటనే ఏమైంది దోషం కళ్ళదా ఇప్పుడు మనోబుద్ధులు మనోబుద్ధులు మోహం అనే గాలానికి తగులుకొని పనిచేసి అప్పుడు ఏమైంది బాగుంది బాగుంది ఎవరికైతే మోహ క్షయమైంది వాడేమయ్యాడు ఆ ఇంద్రియాలే వాడిని అడిగితే నన్ను బట్టికెళ్ళావు అనుకో మహారం సాడు ఏమంటే ఏది బాగున్నాడు బొంగరాలు బొంగరాలు ఎక్కడ ఉన్నాయి అంత బంగారం అయింది అంటే ఆభరణాలు ఉన్నాయి ఎక్కడన్నా ఆభరణాలు లేవు బంగారమే ఉంది అక్కడ కానీ ధరించేవాడికి ఏమనిపిస్తుంది కాబట్టి ఆ నామరూపాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఏమయ్యావు మోహానికి గురి అదే నామరూపాలు అప్రధానమైంది అప్పుడేమైంది నామరూపాలకు ప్రాధాన్యం ఇస్తున్నామా నామరూపాలు లేనటువంటి దానికి ప్రాధాన్యత యథార్థ తత్వం ఉందండి ఇప్పుడు నీలో ఉన్న మనసు ఉందయ్యా మనసుకు నామరూపాలు ఉన్నాయా నీలో ఉన్న ప్రాణానికి ఉన్నాయా నామరూపాలు ఒక్క మెట్ట వదలకేస్తేనే అయిపోయా ఆ ఒక్క మెట్ట వేయడానికి జీవితాడు వచ్చింది తకాలే ఆ జీ లేకున్నావా ఈక్వలంబస్ నేను అడగకుండా పాఠం చెబుతున్నానని ఆవిడ అభిప్రాయం అడుగుతున్నానండి మధ్య మధ్యలో అడుగుతున్నాను మరి ఇప్పుడు మోక్ష లక్ష్యం అంటే అన్నిటికంటే ఉత్తమ లక్ష్యం ఏమిటి ఇప్పుడు మోహంలో తగులుకోవాలా మోహంలో విడిపించుకోవాలా విడిపించాలి అదే మానవ జీవితానికి ఉత్తమ లక్ష్యం అదే ధర్మానికి కూడా లక్ష్యం కాబట్టి ధర్మాచరణ ఎందుకు చేయాలి రే మార్గం లేదు కాబట్టి మానవ జీవితానికి ఉత్తమ లక్ష్యం ఏమిటి అదే ఆయన ప్రతి జీవితంలో ప్రతి గమనంలోనూ కనబడుతుంది అనమాట లైఫ్ టైం లైఫ్ ఈవెంట్లో ప్రతి ఏ ఈవెంట్ అయినా తీసుకో అటు ప్రాధాన్యత ఇటు ఆత్మబుద్ధి సుఖం చెయ్యవు స్త్రీ బుద్ధి ప్రళయాతక ఇటవు ప్రకృతి ఇటవు కాబట్టి నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాం అనుకో సమస్యలు ఏం లేవు కాదు రెండో వాడు ఉన్నాడు అప్పుడు అక్కడ ఇటు వచ్చావు అనేకం యోగికి ఎలా కనబడు నేను చాలా పెద్దగా కనబడి అంతేనా యోగి ఏం తిన్నా దీ రాగలే కదరా బాబు బట్టలకేళ్ళు అందరూ ఆ ప్రేమిస్తున్నారు ఇడ్లీ ఒక దోశ ఒక పొంగల్ ఒకడు ఉప్మా అంతేనా కాదు అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి కాబట్టి యోగి ఎలా చూసాడు ఇప్పుడు అయ్యా బాబు మనం అందరం హోటల్కి వెళ్ళిన హోటల్ ప్రపంచం అసలు బయట ఫుడ్లే ఒక పెద్ద వర్ల్డ్ అంతేనాక బెంగళూరులో సగం మంది ఫుడ్ చుట్టూ ఉంటారు అంతేనాక వా జీవితం అంతా ఫుడ్ వాళ్ళే స్పెషల్ గారు సో స్పెషల్ అన్న దగ్గర ఏమయ్యావు మాకు చిప్పుకున్నావు మోహన్లో చిప్పుకున్నాం ఎందుకని వాట్ ఈస్ టుడే స్పెషల్ నువ్వు రోజు మెమ్మగారు నీకు మేము భోజనం చేయడానికి వెళ్ళాం కానీ వాట్ ఈస్ టుడే స్పెషల్ అలాగే అది ఇదే అడిగాను లోపల ప్రేరణ వాట్ ఈస్ టుడేస్ మేను ఎందుకని విశేషంలో ఆ లక్షణం ఉంది ఎందుకు స్పెషల్ అంటే విశేషంగా విశేషంలో ఎందుకుంది అలాగా నీ అహ యొక్క ప్రతిబింబం ఉంది అక్కడ చిన్నప్పుడు అర్థం ఇస్తే ఆడుకున్నావు లేదు నీకు తెలియదు మేము మమ్మీని ఓ సంవత్సరం పిల్లవాడికి కనుక అర్థం ఇస్తే తన ప్రతిబింబాన్ని తానే చూసుకుని ఆడుకుంటా నీ ప్రపంచం తెలియదు అప్పు ఎంత ఆనందం వాడికి అసలు ప్రపంచం అంతా వాడికి దాంట్లోంచి బయటపడేంత వరకు అర్థం విడిచిపెట్టే వాటి ఏడు పాపాలంటే ఏం అక్కర్లే అర్థం ఇస్తే చాలు వాడి వాడే చూసుకుంటూ మై మర్చిపోతాం అట్లా ఎప్పుడైతే ఉన్నా మరి ఇప్పుడు కూడా ఏమైంది టూ స్పెషల్ బిర్యానీ అనగానే ఏమయ్యావు ఈ లోపల ఇన్స్టింగ్ ఉందిగా అక్కడ బలం మోహం అది ఏమైంది ప్రతిబింబించి ఎస్ ఎస్ ఎస్ బా బా అనంగా ఏమైపోయావు అందులో ప్రతిబింబించు ప్రతిబింబించగానే అహం బలపడ్డ అహం బలపడగానే అదే ఇంద్రియ పద్ధతిగా విషయ పద్ధతిగా జగతాలు వచ్చేస్తాయి ఇప్పటివరకు నేర్చుకున్న ఆత్మజ్ఞానం అంటే అప్పుడు ఎక్కువ బిర్యానీ సత్యమైపోయింది ఆత్మజ్ఞానం మరుపుకోవచ్చు ఇది వచ్చి తగాదా మనిషికి మరి అసలు మోహం ఉండాలా వద్దా లేచం ఉండాలి లేచం అంటే లేచం అంటే చాలా తక్కువ ఆవగంజలో అర భాగం అది లేశం అంటే ఆవగంజ ఎంత ఉండదు అది దాంట్లో సగం అది లేశం లవము లేశం ఈ రెండు తెలుసుకోవాలి జీవితంలో ఎప్పుడు కూడా లవం లవం అంటే వన్ బై ఎయిట్ హోల్ వన్ అనమాట హాఫ్ హాఫ్లో సగం వన్ ఫోర్త్ వన్ ఫోర్త్లో సగం లవం 1 ఎయిత్ ఎందుకు తెలుసుకోవాలి నీ కాళ్ళ ముందు కనబడుతున్నాయి కదా పంచభూతాలు కనబడుతున్నాయి కదా ఈ పంచభూతాలు ఉన్నవి ఉన్నట్టుగా లేవు అవి ఉన్నవి ఉన్నట్టుగా లేవు ప్రతి దాంట్లో మిగిలిన నాలుగు ఉన్నాయి భూమి ఈ భూమిలో మిగిలిన ఉన్నాయి గాలిలో మిగిలిన ఉన్నాయి నీరులో మిగిలిన అట ప్రతి దాంట్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి యాడ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నాలుగు వన్ ఎయిట్లు కలిపితే ఒక హాఫ్ ఒక హాఫ్ అది ఒరిజినల్ కలిపితే అవైనాయి కాబట్టి అవటా కనపడుతున్నాడు అందారం ఎరుపు రంగులో ఉంటున్నాం ఎందుకు ఎరుపు రంగులోనే నల్లగా ఎందుకు కాిలో మిగిలిన రంగులన్నీ పోగా రెడ్ ఒకటే మిగిలి కనపడతాను అంతేగాని అన్ని రంగులు ఉన్నాయా కానీ ప్రతిఫలించేమంటారు దాన్ని రిఫ్లాక్షన్ లో మిగిలినటువంటి రంగులన్నీ శేషించి లయించిపోయింది కాంతిలో ఇది ఒకటి లయించిపోలేదు కాబట్టి ఆ రంగులే అన్ని కలిసిపోతే కలిస్తేనేమో వైట్ అవునా కదా ఇంత దానికి రంగుల ప్రపంచం కూడితే బాగుంటుంది అయ్యాడ కాబట్టి జ్ఞానం వచ్చినవాడు ఎలా విశ్లేషించాడు తెల్ల బట్టలు వేసుకుంటే అన్ని రంగులు వేస్తున్నాడు అవునా కదా సో రంగుల బట్టలు జ్ఞానం అయిపోతాడు తెల్లబట్టలు వచ్చేస్తాను అప్పుడు ఏమైపోయింది వస్త్ర ప్రపంచంతో వాడికి పని ఇట్లా ఆ విశేష లక్షణాలన్నింటినీ పోగొట్టు అంటే వాడికి విశేషంగా ఏం కనబడుతుంది అందుకని విశేషంలో అహం అహం పోషించబడుతుంటాం పోషిస్తూ ఉంటే ఇంకా అహం బలపడుతుంది బలపడిపోతే జీవభావం జీవభావం అంటే మోహానిక మోహానికి తగులుకుంటే శరీర భావానికి తగులు శరీరభావానికి తగులుకుంటే మళ్ళా మరణంలో కూడా ఇంకో పెద్ద శరీరం వస్తే బాగుంది ఇంకా ఎంతకంటే అందమైన శరీరం వస్తే పోగం ఎంతకంటే బలమైన శరీరం వస్తే పోగం ఎంతకంటే విద్యాధికమైన శరీరం వస్తే పోగం ఎంతకంటే ధనాధికమైన శరీరం వస్తే పోగు రకరకాలు ఎనిమిది ఎనిమిది అనే కారణాలు నువ్వు శరీరం అనడానికి ఎనిమిది కారణాలు ఆ ఎనిమిది కారణాలలోనూ అహం ఏమి కారణాలని పోగొట్టుకోవాలి విశ్లేషించి కష్టమదములు వాడినేమన్నారు కష్టమదములు నేను బలవంతుడను బంతుడు అని ఎన్నింటికి అయితే ఉంటాయి అవన్నీ ధనవంతుడు రూపవంతుడు విద్యావంతుడు అంటున్నావా లేదు మీద ఎదురు వేయాలి కేటగిరీలో విద్యావంతులు పెరుగుతారు పెద్ద పెద్ద అవునా బాగా డబ్బు కూడా సంపాదించారు ధనవంతుడు రూపవంతుడు మంచి రూపవంతుడు ఇట్లా ఈ వంతుడు అన్నీ నీ లక్షణాలైనా కాదండి అవి నీ లోపల అహంలో చేరిన లేదా నీ ఏ రియాక్షన్ ఏ బిహేవియర్లు ప్రయత్నించినా ఆ బిహేవియర్లో ఇవన్నీ ఉంటాయి ధన విద్య రూపగుణ బల ఇవ్వన సంపదలు అన్నమాట ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమవుతావు గ్రహాన్ని పెంచి పోషిస్తే కాబట్టి ప్రయత్నించేం ఆ గాలానికి చిక్కుకుని వెలపిల్లలు ఆడ నేల కానీ ఆలోచించాలి ఆ స్ఫరణ కలిగినప్పుడు అలా నీ పెళ్లి బట్టలు ఎవరు కొనరు పాత వేసుకుంటాను చూసేవాం చెప్పింది నూతన వస్త్రాలు వేసుకోవాలి కాటన్ వస్త్రాలు వేసుకోవాలి పట్టుబట్టలు వేసుకోవాలి ఎందుకు కాటన్ బట్టలు వేసుకోవాలి ఎందుకు నూతన వస్త్రాలు పెడతారు మీరు ఒకటి విషయం ఏదండి బాయికి మీరు ఏది విశ్లేషణగా చెప్పటం అది కుదరదు ఇది కుదరదు అంటున్నారు తప్ప విశ్లేషణగా విచారణగా చెప్తే జీవితంలో నూతన వస్త్రాలు పెట్టే సందర్భాలు కొన్ని ఉంటాయి ఎప్పుడు పెడితే ఎప్పుడు పెట్టం ఎందుకైనా పెళ్ళి అప్పుడు ఒకసారి పెడతారు తర్వాత నామకరణం పిల్లవాడికి నామకరణం చేసేటప్పుడు పెడతారు ఎంత ఇంకోసారి సత్యనారాయణ వ్రతం చేస్తే పెడతారు అది మూడోది ఇంకోసారి ఎప్పుడు పెడతారు ఉపనయనం అప్పుడు పెడతారు ఇంకా అంత్యేష్టి నువ్వు అంత్యేష్టి నిర్వహిస్తావు పితృకార్యం నిర్వహిస్తావు చనిపోయిన వారికి అంత్యేష్టి నిర్వహించిన తర్వాత నువ్వు మరలా గృహస్థాశ్రమ జీవనంలో ప్రవేశిస్తూ ప్రవేశించే మళ్ళా పట్టబడ్డా ఎప్పుడు బట్టలు పెట్టినా కొత్త వస్త్రాలు నేత నేత వస్త్రాలే పెట్టక ఇంక మిగిలిన ఏం పెట్టకూడదు కానీ ఇప్పుడు నేను అందరూ ఏమనుకున్నాను సూటు సూటు బ్లేజర్ సూట్ ఏకంగా జాకెట్ కోడేశ్వ గారు అందుకే చెప్పారు సూటు గూటు వేసిన వాడు నేను లక్ష్య లేనిపోయానికి తెగించి చెప్పిడ్డాయి చాలా చాలా విషయాల్లో అధర్మ ఆచార ఆచారంలో బాగా బలపడిపోయింది పెళ్లి కాకముందే రిసెప్షన్లు పెట్టడం అది ఎప్పుడు అర్ధరాత్రి దెయ్యాలు ముహూర్తం పెడతారు ఎందుకంటే అలా ఎందుకు పెట్టుకోవాలి అవకాశం ఉన్న ముహూర్తం అందరికీ అవకాశం ఉన్న ముహూర్తం పెట్టుకోవాలి అని మెడిసార్ లెక్క మా వాడికి మూడు రోజులు వేసేలా దొరికిందని రెండు నాకు ముహూర్తం పెడితే ఎవడు ఉంటాడు అర్థం తనలేము ఏడింటికే రిసెప్షను ఎనిమిదింటికి భోజనం ఎవడో ఉండడు పెళ్లి కుమారులు పెళ్లి కుదులు ఉంటారు ఎవరు మిగిలిన వాళ్ళందరినీ ఇద్దరిలో చూడడం ఆ పెళ్లి ఏం పెళ్లి ఆ పెళ్ళి అర్థం లేదు కాబట్టి నూతన వస్త్రం అంటే అర్థం ఏంటంటే నూతనమైన జీవనం నవజీవనం నవజీవనాన్ని గుర్తు అనమాట ఇవాళ నుంచి నువ్వు నూతనమైనటువంటి జ్ఞానంతో నూతనమైనటువంటి అనుభూతితో నూతనమైనటువంటి ధర్మంతో నువ్వు జీవనాన్ని సాగించబోతున్నావు అని గుర్తు అనమాట గుర్తు బలంగా ఉండటం కోసం అని చెప్తాను అనమాట ఇదిగో బట్టలు పడి పెట్టాం గుర్తుందా అంటే అంతేకాని బ్లాగర్స్ కొనుక్కోమని కాదు అదిలో తర్వాత ఏంటంటే నీ డబ్బులతోనే కొనుక్కుంటావా మా అత్తగారు ఇచ్చే డబ్బులతోనే కొనుక్కోలేదు కాకపోతే ఒక నియమం ఇందులో ఆ నియమం నాకు కానీ నేను చేయలేదు అందుకోసం నేను అన్ని ఆచరించే చెప్తున్నాడు నేను ఆచరించని భూ ప్రపంచంలో ఎవరికి చెప్పి కుమారుడికి పెట్టే బట్టలు ఎవరు కొనాలి నీకు పెట్టేవాళ్ళు కొనాలి పెళ్లి కూతురికి పెట్టే బట్టలు ఎవరు కొనాలి పెట్టేవాళ్ళు కొనాలి ఇప్పుడేమైపోయింది బట్టల మేరకు వాడికి ఇన్ని డబ్బులు అని వీళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళు వేళకి డబ్బులు ఇచ్చేస్తారు నేర్చు ఊరుకో అర్థం ఉంది ఇది ఏమైనా ఇంకా వాడు పెట్టేది వీడు పెట్టేది ఎందుకైనా అలా పెట్టాము నా ఇచ్చ లేదండి నా ఇచ్చ వదిలేసే నేను నీ ఇచ్చ నేను జీవిస్తా అని చెప్పటం ఎందుకు పెళ్లి లేకపోతే నువ్వు నీ ఇచ్చే ప్రకారం నేను ఉంటానమ్మా అని భార్యకి రుజువు భర్తకి రుజువు లేకపోతే ఇద్దరు కానీ సహజమైన ఎలా చేస్తారు చేయగలుగుతారా ఈవిడ బట్టలు ఈవిడే కొనుక్కొని ఆయన బట్టలు ఆయనే కొనుక్కుని ఈవిడ బ్యాంక్ బ్యాలెన్స్ ఈవిడే మెయింటైన్ చేసుకుని ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఆయనే మెయింటైన్ చేసుకుని అర్థం నిందిలేదు ఎంతసేపు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడం జీవితం సరిపోద్దు వచ్చే తరానికి ఏం నేర్పుతాయిగా మన దగ్గరే సంస్కరించబడినటువంటి జీవితం లేదండి ఎందుకని అడిగితే మన దగ్గర సమాధానం లేదండి ఇంకేం నేర్పు మనం వచ్చే తరానికి వాళ్ళు ఏమైపోయారు మీ దగ్గర సమాధానం లేదుగా ఒకసారి పాటించకపోయినా ఏం కాదు అప్పుడు ఏమైపోయింది ధర్మం కాస్తా మార్పు వచ్చేసి కన్వీనియన్స్ అండి కన్వీనియన్స్ అంటున్నారు ఇప్పుడు ప్రజానికి కానీ ఆది ఏ రూట్లోకి వెళ్ళిపోతుంది అది ఆ ధర్మాచారణ ఫలితం కూడా ఆ అజ్ఞానమే ఆ బద్ధకమే ఏం చేస్తున్నారు ఇదివరకు ఈ తరం వాళ్ళు సూర్యోదయం తర్వాత కొడుకున్నారండి అసలు సూర్యోదయ కాలానికి లేవపితి ఊరుకునే వాళ్ళ అసలు పని ఏమన్నా ఉండని లేకపోని తర్వాత విషయం నువ్వు లేవడం లేవాల్సిందే నువ్వు పని చేస్తావో మానేస్తావో కూర్చుంటావాంతలేస్తావా తర్వాత విషయం లేవడం మటుకు లేవాల్సి ఇప్పుడు ఏం చెప్తున్నారు అయితే ఇది ఇప్పుడు ఇప్పుడు ఇది ఎటు దగ్గర తీస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అంత అధర్మాచ మానవుడు నిద్రపోకూడదు వాడు పనికిరాడు జ్ఞానానికంటే మరి వారి పొద్దెక్కినా వాడు లేవాడు అదేంటంటే అర్ధరాత్రి పనిచేశాడు అర్థం ఉంది ఏమన్నా అర్ధరాత్రి పనిచేసి ఉద్ధరించేది ఎవరికోసం జీవన విధానంలోనే నువ్వు ఎంపిక చేసుకున్నాను జీవన విధానంలోనే ఎక్కడో దోషం ఇది కుదరదండి అని పోయి నువ్వు మనం ఏం చెప్తున్నావు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో షుడ్ లెర్న్ హౌ టు సే నో అంటున్నావా లేదా కానీ అది చెప్పలేవుగా యు డోట్ సే నో ఎట్ ఆల్ ఏమైపోతావు అదే నిన్ను డామినేట్ చేస్తాను ఇంక తర్వాత నువ్వు లెగిపోవలసిందే కాబట్టి యూ మస్ట్ ఏబుల్ టు సే నో ధర్మం తప్పవలసిన ప్రతి చోట నేను ధర్మం తప్పనయ్యా కుదరదు అసత్యం చెప్పను అధర్మం చెయ్యింది సత్యం కదా ఉదర్మని చేర మౌలిక సూత్రాలు అనమాట ఇవి ఇవి తేడా వస్తే నువ్వు వేదాంతంలో నిలబడలేవు ఆ మోహక్షయం జోలికలు నువ్వు వెళ్లేవు ఇవన్నీ నేను పట్టుకుని కిందకు లాగుతున్నాయి అనమాట ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామని డౌన్ బుల్లింగ్ అనమాట బరువులేదు ఈ బరువులన్నీ ఒక్కొక్కటి విచారణ చేసి వదిలించుకుంటే ఇచ్చగా అప్పుడు నేను ఆ పాట ఆపే ఆపే పనేమో నీ లక్ష్యం వైపు నువ్వు పెడుతా కాబట్టి మానవ జీవితం మొత్తం మీద ఏం చేస్తున్నావు బ్రాడ్ ఫార్వర్డ్ మోటంతా ఇప్పుడు అనుభవిస్తాం మళ్ళీ అనుభవిస్తూ మళ్ళా న్యూ ఎడిషన్స్ మూట పడుతున్నావు కొద్ది ఏమవుతావు మళ్ళీ న్యాచురల్ సైకిల్ ఏం ఎవరూ ఏం చేయగలిగింది ఏం లేదు నీ మూట నువ్వే దించుకోవాలి తప్ప వేరే ఎవరు దించరు కాబట్టి దించాలంటే సరే శయను మడ తల్లి కడుపులో పడుకోగలవు కాబట్టి మానవుడు సాధించగలిగిన ఉత్తమ లక్ష్యం ఏంటయ్యా మడల నేను తల్లి కడుపులో పుట్టనయ్యా ఈ జన్మకి ఏమైనా సరే నేను మరల వచ్చే జన్మకి రాను మరల తల్లి గర్భాన్ని ఆశ్రయించేటటువంటి పరిస్థితి నాకు ఇవ్వనైనా ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి అనాయాసేన మరణం దేహాంతే తవసాయుద్యం దేహిమే ప్రభు ఈ పూటకి బస్సు వచ్చేటి మా అబ్బాయికి ఆరోగ్యం వచ్చేటి మా ఆల్లుడికి ఉద్యోగం వచ్చేటి ఈశ్వరాగ్రహం ఈశ్వర అనుగ్రహం అంటే మూడే వినా దైన్యన జీవనం చెయ్యి కింద అవ్వకుండా జీవించండి చెయ్యి ఎవరిని చెయ్యి అడగకూడదు ఏదో అడగకపోవడం అది ఎంతగా దాని మీద నిష్టగా బలంగా ఉంటావో ఇప్పటికీ నేను మా శ్రీమతి గారిని ఈ పని చేసి పెట్టమని అడగను ఇది వండమని అడగను ఇది చెయ్యమని అడగను ఎందుకండి వినాదైన్య జీవనం నేను అడగా నేనే తెచ్చిస్తా అది వేరే వచ్చి నేను అడగా నేను నీ స్థయం ప్రకారం నీ ధర్మం ప్రకారం ఏముంటే ఎన్నేళ్ళు అయిపోయినాయి ఇరవై ఏడేళ్ళు అయిపోయినాయి అయినా మారలేదండి మారవచ్చు అగత ఉత్తమ ధర్మాన్ని పోషించేటప్పుడు మళ్ళీ కిందకు వచ్చి అధమ ధర్మాన్ని పోషిస్తాను అడగాలి కదా అడగకపోతే నాకెండ తెలుస్తున్నాను అంతేగా తెలియటమేగా వివేకం అంటే అంతేనా అనుసరించి నడుస్తూ ఉంటే తెలిసిపోతుంది నేను తల్లిదండ్రులను అనుసరించి పిల్లలు తెలుసుకోలే భగవంతుడిని అనుసరించి జీవుడు తెలుసుకోలే అలాగే ఇది కాబట్టి వినాదైన జీవనం ఎవరిని ఏదే అడగదు మీ తరంలో ఎప్పుడైనా వాళ్ళ తరంలో ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఎవరైనా తిన్నారే జీవన బెట్రా బాబు అని మన అడగాలి అది అడుక్కు తినటంతో సమానంగా భిక్ష ఎత్తడంతో సమానంగా ఊంచే వృత్తి అన్నారు సమానంగా చూసేవాడు ఇప్పుడేం చేశారు రోజు ఊంచి వృత్తే ఎందుకని అర్థమైంది ఎంత తేడా వచ్చేసింది చూడు ధర్మం అధర్మం అన్న విచక్షణని పక్కకు పెడితే ఏమైపోయావు అసలు వినాదైన్యైన జీవనం అడిగే ధైర్యమేది నీకు అసలు ఇవ్వడం రోజున లేదు కదా నీ కాళ్ళ మీద నీ నీ పనులు చేసుకోవడం విధానం లేదుగా అంత డిపెండెన్సీ నేను ఎప్పుడు ప్రతి పని ఎవడో ఒకటి చేసి పెడుతుంది మనం అంతే కదా తిరిగి వీడు ఏది ఇవ్వాలి సరే కదా అట్టా కూడా పోడద ఎప్పుడు ఏది కూడా ఏ పనైనా సరే స్వావలంబనంతరం తానుగా తన పని తానుగా అదే అలవాటు వస్తుంది నీకు మరణకాలం అప్పుడు ఎవడొస్తాడు వేడు నువ్వు ఒక్కడే అవడావు అప్పుడు నేను సహాయం చేసేవాడు కూడా కాబట్టినాదైన జీవనం అనాయాసేన మరణం కాబట్టి నీ మరణాన్ని చూస్తే తెలిసిపోతుంది అనాయాసంగా జరిగిందా లేదు మహానుభావులైన వాడు అందరికీ కూడా నీ బరువులన్నీ దించేసుకున్నాం అనుకో అప్పుడు ఏమని ఇంక మరి లేదుగా అప్పుడు అనాయాసేన మరణం బరువులు బాగా అనుకో అప్పుడు చూరట్టుకుని వేలాడి వేలాడి వేలాడి వేలాడి ఫామాలోకి వెళ్ళి ఎన్నో సంవత్సరాల పాటు అలా ఉండి ఉన్నాడో పోయాడో తెలియగా అనగా వెంటిలేటర్ తీసేస్తే పోయినట్టు వెంటిలేటర్ ఉంచితే వీడేమన్నాడు గవర్నమెంట్ అంటే వ్యవహారం లేదు అందుకు ఉందా మరో చేసేవాడు కాదు వైద్యం ఇట ఒప్పుకునేవాడు కాదు ఇప్పుడు అంటే మీరు వెంటిలేటర్ పెడితే మళ్ళా బతుకుతాడు వెంటిలేటర్ పెడితే బతకాడు వెంటలేటర్ వెంటిలేటర్ దసి దాకా వచ్చినట్టారు పోయినట్టే లెక్క మళ్ళీ వాళ్ళకి ధారకం అయిపోయిందంటే వాడిని అక్కడ పెట్టేసేవాళ్ళు అంతే నేచర్ వదిలేసేవాళ్ళు వాడినిచురల్ గా ఫుడ్ ఇంటే ఆగిపోయింది అనుకోండి వాడికి సెలైన పెట్టి ఎలెక్ట్రిక్ షాక్లు ఇచ్చి వాడిని వెంటిలేటర్ పెట్టించి అది చేసి ఈ కంగాళి అంతా పడేవాళ్ళు కాదు ఇప్పుడు పడుతున్నారు వాడు నేచురల్ ఇటేక్ అండ్ అవుట్ ఇన్ అవుట్ ఆగిపోయిందనుకో పడుకోబెట్టేసేవాడు అంతే ఫార్టీ ఎయిట్ అవర్స్లో అటో ఇటో తేలిపోద్ది వాడు అటో ఇటో తేలిపోదాడు ఇటు అయ్యాడు అనుకో అత్తా బాబులు అంటే అంత అంత నిర్భయంగా ఉండేవాడు మరి ఇప్పుడు మనం ఏమొచ్చినా పరిగెడ్డ వాడు తీసుకెళ్ళి ఐసీఈలో పెట్టాలి వాడు తీసుకెళ్ళి నేను వారానికి ఒకసారి కూడా చూస్తావలేదు తెలీదు ఈ చివరి నుంచి చూస్తూ ఉంటాడు అదే ఇప్పుడు మనం కోర్టు సంపాదిస్తే ఓ ఉపయోగం కూడా జరిగింది అందరూ అద్దాల చూసే అవకాశం ఎందుకని కోర్టులున్నాయి కదా దగ్గరుండి ఇంటి దగ్గర నుంచి పక్క చూడాలంటే భయం అందరికి కాబట్టి ఏం చేస్తారు ఏదైనా రాగానే బెడికల్ ఐసీలో చేస్తారు వాడు ఎక్కడెక్కడక్కడ ఆ చివర ఉంటాడు వారు అద్దాలను చూస్తూ వీడి లోపల ఎక్కడి చూస్తాడు నాకైనా అంతకు గురించి ఏం కనుకో ఎందుకని మానవత్వం లేదు ఏ ఏ అంశంలో కూడా ఎక్కడా కూడా మానవత్వం లేదు దగ్గరుండి సపర్యలు చేసి వాటి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ చివరి రెండు రోజుల్లో తెలుసుకోవచ్చుగా ఇప్పుడు అటు ఉండే ఉద్ధరించి లేదు ఆ జబర్దస్త్ దాకా వెళ్ళిన వాడు అనుందా బతికి బట్ట కట్టినా వాటి వల్ల ఏమైనా ఉందా గైపోయాడు వాడు పసప్రాణానికి వచ్చేసింది ఇంకా కాబట్టి వాడి ద్వారా ఈ సమాజానికి కానీ ఈ కుటుంబానికి కానీ ఏమైనా సందేశం ఇప్పించవలసిన ఏమైనా ఉంటే ఆ సందేశం ఇప్పించేస్తే వాడు సంతృప్తిగా పెడిపోతుంది ఈ దృష్టితో ఆలోచించాలి మానవతా సంబంధాలు కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది వెంటిలేటర్ పెట్టించారండి ఫస్ట్ అడుగుతున్నారు వీళ్ళు వీళ్ళే ఉల్టా డాక్టర్గా చెప్తున్నారు ఐసీలు ఏమంటే అక్కడ వెంటిలేటర్ సదుపాయం ఉందామంట ఏం బ్రహ్మ ప్రయత్నం అర్థం లేదుగా ఒక పాదకేళ్ళ వాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందండి ఇప్పటికేదైనా వైద్యం చేశామంటే వాటికి బతికే అవకాశం ఉంది తొంభై ఏళ్ళ వాడిని తీసుకెళ్ళి పెట్టి వెంటిలేటర్ పెట్టామండి ఇప్పుడు ఏమిటి ప్రయోజనాలు వాటి సరిగ్గా వెళ్ళలేము వెళ్ళేవాడిని అవునా ఇట్లా అమానవీయమైనటువంటి దృష్టికోణాలని వచ్చి ఎందువల్ల బాగా దాచావు ఈ దాచినలా ఖర్చయి పోవాలిగా తప్ప విజ్ఞత లేకపోవడం నేను చెప్పేది ధర్మాధర్మ విచక్షణ విజ్ఞత ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు ఏమవు కాబట్టి నిత్య జీవితంలో తప్పనిసరిగా ధర్మం మోక్షం ఇంకా రెండు ఉన్నాయి ఆ అర్థకామాలకు ప్రాధాన్యత ఇస్తే ఇందాక చెప్పినట్టు ధర్మ మోక్షాలకు ప్రాధాన్యత రెండు జీవనాలకు మధ్యలో అదే మనిషే అదే భోజనమే అదే నిద్రే ఎంతేడాల్సింది జీవన విధానమే మారిపోయింది కాబట్టి భాగత్యాగ నిర్ణయ పద్ధతిలో ధర్మానికి మోక్షానికి ప్రాధాన్యత ఇచ్చి మానవ జీవితం సార్థక ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి మనం ఎనభై ఏళ్ళకా తొంభై ఏళ్ళకాలీ యాజ్ పాల్కనీ తొందరగా తెలుసుకుంటే ఆచరణ సాధ్యం ఇవన్నీ కావు భారతీయ సనాతన ధర్మం ఏంటసీ వర్ల్ క్రియేట్ చేయలే ఇంద్రలోకం అలా ఉంటది స్వర్గం ఇలా ఉంటది ఇలా ఏం చెప్పలా ఎక్కడా నేరక్షన్ లేదండి సినిమాలు వాళ్ళు తయారు చేసిన గొడవదంతా సినిమా వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసం అలా తయారు చేసేవాడిని అట్ట లేవు ఏ మీరు ఏ బైట్ అండ్ ట్రైట్ ఉన్నటువంటి గ్రంథరాజాల అథెంటికేటెడ్ గ్రంథాలు ఏవి చదివినా ఇంకా అందులో ఎక్కడా ఇలాంటివి కనపడదు మనిషి మనిషిగా జీవించాలి చేతనైతే దైవంగా జీవించాలి అంతేగాని మనిషి స్థాయికి పడిపోయి కింద జీవించమని జన్మలో చేసిన శాసనాభల సంస్కారం ఈ జన్మలో అక్కడ ఫలిస్తుంది అది లేకపోతే ఎక్కడికి రాలేదు మా అబ్బాయి ట్యూషన్కి వెళ్ళేవాడు ఆర్మీలోంచి బయటకు వచ్చిన ఎక్స్ సర్వీస్ మన ఒక చెత్త ఎరుకునేవాడు కూడా నాలుగింటికి లేస్తాడు రా అనేవాడు ఇదే చెప్పేవాడు బయటికి వెళ్ళి చూడరా బయటికి వెళ్ళి చూడు చెత్త మన ఇంటి ముందు చెత్త ఎరుకునేవాడు నాలుగు ఇంటికి లేచి చెత్త ఎరుకున్నాడు రా వాడికి ఉన్న పాట శ్రద్ధ లేదు నీకే పంపించేవాడు న్న మిమ్మల్ని అందరినీ ఇంకా తయారు చేసేస్తారు అనాలి మిమ్మల్ని కాదు తప్పలేదు అది లేని చాలా దేశాల్లో ఉంది అమల్లో రామయ్య గారి దగ్గర అలాగేనండి వీడు రామయ్య గారి దగ్గర అంటే టోటల్ గా టూ ఇయర్స్ లో ఒకే రోజు వీడు వెళ్ళలేదేమో ఆ ఒక్క రోజు వెళ్ళకపోతే మరుసటి రోజు విత్ పేరెంట్స్ వెళ్ళాలి మరి పంట బూతులు తిడతారు మొత్తం కాలనీకి వినిపించేటప్పుడు అంటాడు అంటే ఆగిపోతే మళ్ళ మనిషిగా ఎడగలేదు విచారణ చేసి మాట్లాడుతున్నారు దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఎత్తి చూపితే మిగిలినవి పోతాయి మనం ఏం చేస్తాము ఒక లేమితనాన్ని చూపెట్టి ఔనత్యంగా నిరూపించడానికి ప్రయత్నిస్తాం అప్పుడేమైపోయింది అంత అప్సెట్ అయిపోయింది ఎప్పుడు ఏదైనా సరే ఒక ఆచారాన్ని గానీ ఒక సాంప్రదాయాన్ని కానీ విశ్లేషణ విచారణ చేసేప్పుడు దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన లక్ష్యాన్ని మనం వివరించి చెప్పగలిగినట్లయితే అప్పుడు ఆ పిల్లవాడు దాన్ని ఆచరించేప్పుడు ఆ స్థితిలో ఉండి చెప్పైనా పద్ధతి ఏంటంటే నా దగ్గర ఎవరైనా వస్తారనుకోండి వాళ్ళు ప్రశ్నించకుండా వాడి అంతరంగా ఉన్న ప్రశ్నలు సమాధాన పడి మాట్లాడాలి అట్లా అది నాకు నేను పరీక్షగా పెట్టుకున్నాను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను కదా మాట్లాడేటప్పుడు ఏంటంటే వస్తారనుకోండి మీ లోపల సందేహాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు నేను మాట్లాడేటప్పుడు మిమ్మల్ని చూస్తూ మాట్లాడతాను కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వరకు క్లియర్ అయిపోయింది ఇంకేమైనా స్పష్టంగా ప్రత్యేకంగా ఫలానాంశం అనేదైనా వీళ్ళు ఉంటే అప్పుడు అడగతే అంతవరకు